శ్రీగరుభ్యో నమ హరి బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానముక్తి ద్వంద్వాతీత గనసదృం ఏకం నిత్యం విమలచలం సర్వీ సాక్షిభూతం సద్గుం తం నమా నమో బ్రహ్మాది బ్రహ్మవిద్యా సంప్రదాయ ృ వంశిభ్యో మహాభ్యో నమోగరుభ్యవప్లవరహిత విజ్ఞాన ప్రత్యగ బ్రహ్మైవాహమస్మి సదాశివసరకరచమా అస్మార్యపర్య వందే శ్రీ గురు అండి గురు అండి ఇరవై ఆరో శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి ఆత్మనో విక్రియా సర్వమలం కర్తా ఈ ప్రపంచునదే గాని సత్యము కాదు వేదాంత సారోపనిషత్ మంత్రము చక్కగా అర్థం చేసుకోవాలి అంత ఒక వాక్యం జగన్మివో నా ఇదే సచ్చాంతిథ్య అనగా ఏమి అయినా విచారణ చేయకపోతే ఉన్నది విచారణ చేస్తే లేనిది అంతే ఎన్నైనా చెప్పుకోవచ్చుగా దీనికి అర్థాలు అంటే శుక్తికరజితం మరుమరీచిక ఏమంటారు దాన్ని చెట్టు మనిషిగా కనపడడం చీకట్లో తాడు పాముగా కనపడడం ఇట్లా వస్తువు ఒకటైతే మరొకటిగా కనపడడం ఆత్మ స్వయముగా ఆత్మస్వరూపుడే అయి ఉన్నప్పటికీ స్వభావత సచ్చిదానంద నిత్య నిర్మలతాత్ముడు అయి ఉన్నప్పటికీ తత్కాలవత్ వృత్తి సహిత తత్కాలవత్ వృత్తి సహితమైనటువంటి జ్ఞానాన్ని పొంది విద్యా జ్ఞానాన్ని పొంది భ్రాంతిజన్య జ్ఞానంతో వ్యవహార కాలంలో ఆ వ్యవహారమే ఆ వృత్తే తానుగా భాషించుట ప్రాతిభాసికం కాబట్టి జీవుడికి మరో పేరు ఏమిటయ్యా అంటే ప్రాతిభాసికుడు ప్రతిబింబవత్ అంటాం అనమాట చంద్రుడు లాంటి వాడు ఆత్మేమో సూర్యుడు లాంటి ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనలో ఇద్దరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు చంద్రుడేమో అంతఃకరణంగా ఉన్నాడు సూర్యుడేమో ప్రత్యేగాత్మకగా ఉండాలి ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ప్రాతిభాషికమైన దానికి ఆ ముఖ్యత ప్రాధాన్యత లేకుండా స్వరూప మనం విచారణ చేసి నిర్ణయం పొంది ఆ రీతిగా ఉండాలి ఉండుట సూర్యుని వలె ఉండుట ప్రకాశించుట సూర్యుని వలె సాక్షిగా ఉండుట సూర్యుని వలె ఆధారముగా ఉండుట అన్ని సూర్యుడికి అన్వయం చేస్తాం తర్వాత